శ్రీగురుభ్యో నమ హరి ఓం శృతిస్మృతిపురాణానామాలయం నమాదశంకరం లోకశంకరం యస్త్రవిముత్సృజ్యా మే కామత సిద్ధిమలాప్నోతి సుఖన్న పరాంగతి చక్కటి వస్తుంది కొంచెం షిఫ్ట్ ఇది టాపిక్ అంటే అసూ సంపద పూర్తయినది అంత అధ్యయనం చేసిన తర్వాత అసూ సంపద ఈ అని మనం స్టడీ చేసిన తర్వాత ఒక సందేశం మీరు ఏ పని చేసినా తెలిసి చేయండి కూడా చేయండి అది రూలు అది లా ఏ పని చేస్తున్నా ఇంటే ఈ కోరికలు ఆ కోరికలు పెట్టుకుని కోరికల చే ప్రేమికులై పనులను చేస్తూ ఉంటే ఆ పనులు తప్పుగా చేసే అవకాశం వస్తుంది ఎందుకంటే కామన అనేది అది బ్లైండ్గా తయారు చేస్తుంది మనస్సుని అందులో చేస్తుంది అది ఆ కామన దృష్టితోటే చూస్తూ ఉంటాడు అంతకుమించి వాడు సరైన దృష్టి కూడా ఉండదు వాడు చేసే పద మీద కాబట్టి ఈ కామకారతహ అంటే కామన కోరిక చేత ప్రోత్సాహ ప్రోత్సాహి ప్రోత్సాహితుడై లేక కోరిక చే ప్రేరితుడై కర్మలను చేయుతా అనే ఈ ధోరణి మంచిది కాదు సో మీరు కర్మను చేయదంటే ఈ కర్మ యొక్క స్వరూపం ఎట్టిది దీని విధి ఏది ఎక్కడి నుంచి వచ్చింది ఈ కర్మ అలాగా ఆలోచన చేయాలి తప్ప ఇంకా వ్యావంగా ఏదో కర్మలను చేస్తూ ఉండడము లోకల్లో ఏవేవో పద్ధతులు ఏవో చెప్తూ ఉంటారు వాటిని ఫాలో అవ్వడము అలాగా పొరపాటు చేయడానికి వీళ్ళు కొంచెం మనం చూద్దాము ఆలోచన యొక్క తాత్పర్యాన్ని భాష్యకారుల యొక్క అవతారిక సర్వస్య ఆసుర సంపత్ పరివర్జన శ్రేయ ఆచరణ స్త్రి శాస్త్రం కారణం ఇప్పుడు మనం ఇంతవరకు చూసినది అసుర సంపద గురించి చూసి ఉన్నాం ఈ రకమైన లక్షణములు గలవాళ్ళు అసురులు అనబడతారు లక్షణాలు మనకి సమాజ జీవనంలో సర్వత్రా కనబడతాయి మన ఎందుకు కూడా కొద్దు కొద్దో గొప్ప ఉండవచ్చు ఈ రక్షణ బలగల వాళ్ళే అస్థులు మనం ఏం చేస్తామంటే ఈ కథలు బాగా తలకెక్కి అశురులు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు రావణాసురుడు మహిషాసురుడు ఇచ్చాది కొన్ని పేర్లు పెట్టుకుని వాళ్లే అసరుడు దేవుడు వాళ్ళని కొట్టేసి చంపేస్తాడు వాళ్ళని చంపడం కోసం అవతారంగా వచ్చి వాళ్ళని చంపేసి ఆయన చేతులు తెలుపుకుంటాడు మనకి ఆ వ్యవహారం తోటి మన సంబంధం లేదు అన్నట్టు ఉంటాం మనం ఎవరో కాదు అసురులు మనమే అసురు లక్షణాలు పెట్టుకుంటే మనమే అసూరు ట్యాక్సీ వేడర్స్ అనే ఒక కమ్యూనిటీ ఏమైనా ఉంటుందా ట్యాక్సీ వేడర్స్ అనే కమ్యూనిటీ ఏమైనా ఉంటుందా వాళ్ళు పలానా ఊళ్ళో అలా ఉంటుందా అలా ఉండదు మరి ఎవరు టాక్సీ వేడర్స్ అంటే ఎవరు మనమే మనలోనే ఉంటారు ఎవరెవరైతే ట్యాక్సీని ఎగ్ర కొడతారో వాళ్ళందరూ ట్యాక్సీ వేడర్స్ నల్ల కుబేరులు అని ఎవరు ఉంటారు ఏదైనా ఫల నవ్వుల్లో కొమ్ములు ఇలా కొమ్ములు పెట్టుకుని ఉంటారా వాళ్ళు ఉండరు వాళ్ళు మనలోనే ఉంటారు కాబట్టి అసురులు కూడా అట్టి ఈ అసుర లక్షణాలు ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయో మొత్తం అన్ని సర్వస్థ ఏత్య అసుర అంటే అసురులకు చెందిన సంపత్ లక్షణాలు వాళ్ళు వాళ్ళ సంపదలు ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఆ లక్షణములను ఆ గుణములను చాలా శ్రద్ధగా డెవలప్ చేసుకుంటారు పోగేసుకుంటారు మనం కూడా ఈ గుణములను స్వార్థము భయము ఇత్యాదులను మనం మనం జాగ్రత్తగా కల్టివేట్ సంపదని ప్రోగేస్తున్నట్టుగా వీటిని పోగేస్తాం మా కాబట్టి దానికి సంపద అనే అటువంటి అసుర సంపద ఏదైతే కలదో విడిచిపెట్టాలి పరివర్జన అది విడిచిపెట్టుటప్పు విడిచిపెట్టి ఏం చేయాలి మనకి మంచిని మనం చేసుకోవాలి మనం ఇతరులకు ఏం ఉపకారం చేయనక్కర్లేదు మనకి మంచి మనం చేసుకోవాలి శ్రేయ ఆచరణ ఏది శ్రేయస్థో దానిని మనం ఆచరించాలి శ్రేయ ఆచరణ్యానికి సమాసపదం శ్రేయస్థ ఆచరణం శ్రేయ ఆచరణం అవుతుంది ఇంకా ఒకసారి శ్రేయ ఆచరణ అన్న తర్వాత సవర్ణదీర్ఘసంధి చేయకూడదు సవర్ణదీర్ఘసంధి చేయబోతే అంతకుముందు ఆ అస్సులో వచ్చినటువంటి విసర్గసంధి అసిద్ధమవుతుంది పూర్వత్రాసిద్ధం అంటూ వస్తుంది కాబట్టి సవర్ణదీర్ఘసంధి చేయకూడదు అలాగే త్రేయ ఆచరణ విగ్రహం ఏంటి శ్రేయస ఆచరణం శ్రేయ ఆచరణం తస్థ అలాంటి మనం ఈ అసుర సంపదని దూరముగా పెట్టుట ద్వారా మనకి మంచిని మనం చేసుకోవాలి శ్రేయ ఆచరణ స్థానం ఈ రెండు పనులు ఇదిగో ఇది ఇది ఇది అసుర సంపద దేనిని మనం దూరం పెట్టాలి తద్వారా మనకి మనం హితము చేసుకోవాలి అని మనకి ఆ దారి చూపిది ఎవరు శాస్త్రం కారణం ఆ నిర్ణయాలను ఎలా చేస్తారు ఏ బేసిక్స్ మీద ఏ నిర్ణయాలను చేస్తారు అంటే శాస్త్రం కారణం శాస్త్రం అంటే వేదం అనర్థం సంస్వతి ఇది శాస్త్రం శాస్త్రశబ్దానికి వేదం అనర్థం వేదమంటే ప్రస్తుతంలో జ్ఞానకాండ అనర్థం వేదానికి సంబంధించిన జ్ఞానకాండ ప్రతిదానికి ఓ సందర్భం ఉంటుంది కదా సో ఇప్పుడు ట్యాక్స్ ట్యాక్స్ కట్టేప్పుడు నువ్వు లా ఫాలో కా అన్నారు అనుకోలేదు అంటే ఏ లా ట్యాక్స్ లాస్ అల్ కోడ్ అని లేకపోతే ఇండియన్ ఫైనల్ కోడ్ అని కాదు ఇవ్వ చాలా ఉంటాయి లాస్ ట్యాక్స్ సందర్భంలో మాట్లాడినప్పుడు ఆయన ట్యాక్స్ లాస్ ఇక్కడ ట్యాక్స్ లాస్ ఏవైతే ఉంటాయో ఆ లాస్ ను ఫాలో అవ్వాలి అలాగే ఇక్కడ కూడా అసుర సంపదను విడిచి తనకు తాను హితములు చేసుకుంటా అనేది కర్మకాండలో ఉండదు ఉపాసనా కాండలో ఉండదు జ్ఞానకాండలో ఉంటుంది కాబట్టి ఇక్కడ శాస్త్రము అంటే వేదము యొక్క జ్ఞానభాగము అంటే ఉపనిషత్తులు లేదా ఆ ఉపనిషత్తుల యొక్క స్థానమునంతనూ పుణికిపుచ్చుకున్నటువంటి భగవద్గీత ఇది శాస్త్రము కాబట్టి ఇదో ఫలాన ఫలాన ఫలానా అసుర సంపద దీనిని మనం మనకు హితమును చేసుకున్న అనే ఒక నిర్ణయానికి రావడంలో మనకి మార్గదర్శనం చేసేది శాస్త్రం గీతాశాస్త్రం గీతాశాస్త్రమే ఇది కారణము కాబట్టి శాస్త్ర ప్రమాణాత్ ఉభయం శక్యం కర్తం నా అన్యథ గీతాశాస్త్రం మీ ముందుంటుంది అది మీకు దారి చూపిస్తుంది ప్రమాణము అంటే దారి చూపించుక అది మీకు దారి చూపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే గీతాశాస్త్రం దారి చూపిస్తుందో ఆ చూపించిన దారిలో నడిచి మీరు ఈ రెండింటినీ కూడా మీరు సాధించవచ్చును ఏమిటా రెండు అసుర సంపత్ పరివర్జనము శ్రేయ ఆచరణ ఈ అసుర సంపదను దూరముగా పెట్టుట తనకు శ్రేయస్సును ఆచరించుకునుట ఈ రెండు పనులను మీరు సమర్థంగా నిర్వహించగలుగుతారు ఆ గీతాశాస్త్రము చూపించేటువంటి దారిలో నడవడం ద్వారా నా అన్యథ మీరు ఈ గీతాశాస్త్రాన్ని కనుక పరిశీలించకపోతే మీరు పొరపాటు చేసిన వాళ్ళు అవుతారు చాలామంది ఏమంటారంటే ఎందుకండి ఈ గీతలు ఈ ఉపనిషత్తులు మనం భజన చేద్దాం రండి అంటారు అదే భజన ఎలా చేయాలి ఎందుకు చేయాలి భజన చేయడం వెనకాలం ఉండే మోటివ్ రకాల ఉండేటువంటి ప్రేరణ మోటివ్ ఏది అవన్నీ పరిశోధన చేసుకోక లేదా లేకపోతే భజన ఏదో తలకి చేస్తారు దాని వెనకాల మోటివ్ ఏవేవో కామనాలను పెట్టుకుని చేస్తాడు తద్వారా వీడు చేసి భజన వల్ల వీడికి లభించేటువంటి ఫలము అత్యల్పంగా ఉంటుంది కాబట్టి భజన చేద్దాం రా పూజ చేద్దాం రా లేదా తీర్థయాత్రలు చేద్దాం స్నానాలు చేద్దాం అని ప్రోత్సాహం చేస్తే సరిపడదు అవన్నీ చేసే ముందు శాస్త్రము విధి విధానమును తెలుసుకుని చేయాల్సి కాబట్టి మొట్టమొదటి ఏం చేయాలి భగవద్గీత చదువుకుందాము అని నిశ్చయం చేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే భగవద్గీత తర్వాత చూద్దామండి చార్ధాన్ బయలుదేరండి అంటారు చారధాన్ వెళ్ళిన వాళ్ళు అక్కడ డింకీలు కొడుతున్నారు చార్ధాం వెళ్ళచ్చు ఏముంది కార్లో కూర్చొని డబ్బులు ఖర్చు పెడితే చార్ధాము నాలుగు అలా రౌండ్లు వేసి రావచ్చు ఓసారి చేసేస్తే అక్కడ కూడా వదిలిపోతుంది అనుకోండి అలా ఒకసారి అయిపోతుంది కానీ అలా శారధాం వెళ్తుందా లేదా తిరుపతి వెళ్ళొద్దందా లేదా రామేశ్వరం పోయి దందా అని ఇలాగ హడాల్లే తప్ప అసలు ఇవన్నీ మనం ఎందుకు చేయాలి లోపల ఎటువంటి సద్గుణములను కలిగి ఉండాలి అనే విచారం చేయొద్దామది ఆ విచారం చేయాలి ఆ తర్వాత మేము ఈ పనులన్నీ ఆ విచారమునకే గీతాశాస్త్రము అని పేరు ఆ విధంగా చేసి తీరాలి తప్ప ఈ విచారం చేయకుండా ఇంకో రకంగా మీరు తోచినట్టుగా మీరు చేయడం తప్పు అనే విషయాన్ని ఈ శ్లోకం చెప్తాను యహ వర్తతే వర్తతే అంటే ప్రవర్తతే అని అర్థం ప్రతి వర్తనే అనే ధాటు వర్తతే ప్రవర్తతే అన్నా ఒకటే అర్థం వర్తతే అంటే ఉంటున్నాడనే అర్థం కూడా ఉన్నది కానీ ఇక్కడ ఆ అర్థం కాదు ఇక్కడ ప్రవర్తతే అని అర్థం ప్రవర్తిల్లుతున్నాడు అంటే చాలా హడాదిగా ఏదో చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ప్రతి ధర్మలు చేసి చేయవచ్చు చేస్తూ ఉండి ఉండొచ్చు డబ్బు సంపాదించడం చేస్తూ ఉండి ఉండొచ్చు తప్పేం కాదు కానీ ధన ధనాన్ని ఆర్జించే విషయంలో కూడా మీరు న్యాయమార్గంగా అర్పిస్తున్నారా అది చూసుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ టాపిక్ ఏమిటంటే కర్మానుష్ఠానం చేసేటప్పుడు పూజలు వ్రతములు తీర్థయాత్రలు గానాలు ధర్మాలు అవి చేసేటప్పుడు మీరు ఏదో వీళ్ళని చూసే వీళ్ళని చూసి చేశామో వాళ్ళని చూసి చేసామో ఇతరులను చూసి చేయడం అన్నది ఆ చూసి ఎవళ్లను చూసి చేస్తున్నారు వాళ్ళు ఆదర్శప్రాయమైన చెప్తున్నా అప్పుడు వాళ్ళు చూసి వాళ్ళు చెప్పి చేసినట్టుగా మేము చేయవచ్చు చెప్తే చేస్తున్నాం ఎవరు చెప్తున్నారు అధ్యయన సంపన్నుల భగవద్గీత సంస్కృతం ముందు సంస్కృతం రావాలి సంస్కృతం రాకపోతే విభక్తి జ్ఞానం లేనివాడు అంటే భగవద్గీత ఏం చెప్తాడు మీకు సో స్వయం కన్ఫ్యూజ్డ్గా ఉంటాడు ఇతరులన్నీ కన్ఫ్యూజ్ చేసి పెడుతూ ఉంటాడు భగవద్గీత పేరు పెట్టి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు అలా ఉండకూడదు కాబట్టి ఎవడో వాడు చెప్పేయండి వీడు చెప్పేయండి అని అటువంటి కుంతి సాకులు పనికిరా మీరు సంస్కృతం బాగా చదువుకున్నటువంటి విద్వాంసుల దగ్గర నేర్చుకోవాల్సి సో కాబట్టి శాస్త్ర విధి ఈ ఈ సత్కర్మానుష్ఠానాన్ని శాస్త్రము ఏ విధంగా దర్శించింది మనకి ఏ విధంగా బోధించినది దాన్ని శాస్త్రవిధి అంటారు అది ముందు తెలుసుకోవాలి తెలుసుకుని మీరు ఆ కర్మను అనుష్ఠించారు చాలామంది ఏం చేస్తారంటే శాస్త్రవిధిని విడిచిపెట్టేస్తారు గాలికి విధులు పెట్టేస్తారు గాలికి విధులు పెట్టేస్తారు ఇప్పుడు మంత్రబలము అని ఒక ప్రోగ్రామ్ ఒప్పుకుంటుంది దాంట్లో ఒక ఆయన వస్తాడు ఆయన సంస్కృతం చదువుకున్నవాడు కాదు విభక్తి జ్ఞానం ఏముండదు పుట్టిగా లలితా సహస్రనామాలనో లేదా ఏదో దేవి ఉపాసనో ఏదో పెద్ద బొత్తు అది గట్టిగా పెట్టుకుని వస్తూ ఉంటారు సమాజం అంతా అలాగే ఉండదు ఇంకా ఒకళ్ళని తప్పుబట్టేది ఏమిటాయి ఛానల్స్ అన్నీ అలాగే ఉన్నాయి సమాజం అంతా అలాగే ఉన్నాయి సమాజానికి మార్గదర్శనం చేయవలసినటువంటి ఆచార్యులు వీళ్ళందరూ కూడా మత మతాధిపతులు ధర్మాధిపతులు ధర్మాధికారులు మతాధిపతులు పీఠాధిపతులు ఆశ్రమాధిపతులు వీళ్ళలో శాస్త్రం చదివినటువంటి విద్వాంసులు మీకు కంచు కాగడాతో వెతికితే కానీ దొరకరు చాలా ఉండు చాలా ఉండు పేర్లు చెప్పండి విద్వాంసుల పేరు చెప్పమంటే ఒకటి రెండు అలాగే చెప్పేప్పటికీ వీళ్ళు మునవడం కష్టం ఓ పేరు చెప్పేటప్పటికి రెండో పేరు వెతుక్కోవాల్సి ఉంటుంది అలా ఉంది పరిస్థితి ఈ చెప్పే వాళ్ళకి ఎవరికి అధ్యయనం చేసే చెప్పేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు కొంచెం ఉన్నంతలో బాగా చదువుకునే కొంత ధైర్యంగా గరికిబాటు నరసింహారావు గారు బాగా చెప్తూ ఉంటారు నాకు కనపడ్డ ఆయన ఆయన ఒక ఆయన బాగా చదువుకున్నారు కొంత ఆధునిక ధోరణి కొంత సైంటిఫిక్ ధోరణితో మాట్లాడి ఆయన ఆయన ఒక్కరు కనపడ్డారు కొంతమంది అధ్యయన సంపన్నులే అయినప్పటికీ వాళ్ళకునే చాదస్తవంతా దానితో పెట్టి చెప్తారు దానివల్ల కూడా మళ్ళీ ప్రయోజనం అల్పమైన అసలు ఏ చదువు సంచాలి అని వాడికి చెప్పేస్తూ ఉంటారు అప్పుడు ఇంకా దానివల్ల మీరు అది పెద్ద మార్గదర్శనం కింద మీరు పెట్టుకుంటే దట్ కెనాట్ బి దట్ కెనాట్ బి గైడెన్స్ లోకంలో జనులు ఎలా ఉంటారంటే ఇప్పుడు మీరు మీ పిల్లడిని కాలేజీలో జాయిన్ చేయాలనుకోండి అప్పుడు వాడు చెప్పాడండి అని జాయిన్ చేయాలి మీరు బాగా తరవగా స్టడీ చేసి మంచి కాలేజీలో జాయిన్ చేస్తారు రైలు ఎక్కి తిరుపతి వెళ్ళాలనుకోండి ఏదో రైలు ఎక్కుదండి వెళ్ళడం చాలా తరవుగా స్టడీ చేసి మీకు రైలు ఏదో తెలుసుకుని దానికి రిజర్వేషన్ చేసుకుని మరి వెళ్తారు వేదాంతం దగ్గరికి వచ్చే వాడు చెప్పాడండి నేను చేశానండి ఇక్కడికి వచ్చేవడికి అనుహుల్ అయిపోతారు జన్మలు అలా ఉండకూడదు ఇప్పుడు మంత్రబలం ఉంటాడు ఉదాయన వస్తాడు ఏమిటండి మీ కోరిక ఏమిటండి అని ఒక కామకారత కనబడుతోందిగా కోరిక ఏంటంటే మా పొలాడు ఎంసెట్ పరీక్ష రాసేటండి వాడికి పరీక్షలో మంచి ర్యాంక్ రావాలండి ఆ కోరిక నేను నాది అలాగా మీరు ఎక్కడ ఉంటారండి రాజమండ్రిలో ఉంటారు రాజమండ్రి నుంచి మళ్ళా అమ్మగారు ఫోన్ చేస్తున్నారు ఎంసెట్లో వారు అబ్బాయి పరీక్షలో ఉత్తీర్ణుడవడం కోసం వారు ఒక ఉపాయాన్ని అపేక్షిస్తున్నారు అలాగేనమ్మా తప్పకుండా నేను మంత్రం చెప్తాను నేను రాసుకోండి అని మంత్రం చెప్తాడు అది అక్కడ రాస్తాడు ఆ తెర మీద వస్తుంది తప్పు తప్పుగా పెడతాడు అదే తోటతో శరం కన్నా పడతాయేనా ఆ తెర మీద రాసేటప్పుడు విద్వాంసులు కంటపడితే అది వాళ్ళు వాళ్ళు కష్టపెట్టుకుంటారు మనస్సు కష్టపెట్టుకుంటారు మనం రాసి తప్పు లేకుండా రాయాలని ఉండాలా అయినా తర్వాత ఆ మంత్రం వీడు కల్పించిన మంత్రం వీడు కల్పించిన మంత్రం అదేమీ శాస్త్రం అంటూ ఏమి ఉండదు దానికి శాస్త్రం ఉండదు నాకు ఏమీ లేదు గురికే కల్పితే శాస్త్రం మంత్రశాస్త్రం అంటాడు మంత్రశాస్త్రం అంటే ఏమిటి మంత్రశాస్త్రం శాస్త్ర ఏమీ వ్యవస్థే ఉండదు చాలా అశాస్త్రీయమైనటువంటి వ్యవస్థ అక్కడ తప్పు సో ప్లం క్లీం విద్యాప్రదాయి నమ అనిదేమంటాడు నేను ఇంకా కరెక్ట్గా చెప్తున్నా తప్పుగా చెప్పడం నాది చేత కాక ఇది మీరు జపం చేయండి అంట అంటే ఈ మరి మా అబ్బాయి పరీక్షకి రోజు పొద్దున్నే శోషణకు వెళ్ళిపోతూ ఉంటాడండి మరి జపం చేయడానికి అవకాశం కుదరదు కదా పోలండి పర్వాలేదా అతని బదులు మీరు చేయండి మీ అబ్బాయికి తప్పకుండా ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాన్ దిస్ కైండ్ ఆఫ్ బ్లఫ్ టోటల్ బ్లఫ్ ఇది ప్రచారంలో పెట్టేసి సమాజంలో మంచి మాట చెప్పడానికి భయపడేట్లా తయారు మీరందరూ చిరకాల నుంచి వస్తున్నారు కనుక నేను ధైర్యం చేసి చెప్తున్నాను కానీ ఇదే మాట మరో సమాజ సభలో చెప్తే నన్ను పట్టుకుని కొడతారు ఈ సిచ్యువేషన్ ఇస్ సో బ్యాడ్ సో దట్ మెసేజ్ హ్యాస్ గాన్ వెరీ డీప్లీ అండ్ దట్ మెసేజ్ ఈజ్ అ రాంగ్ మెసేజ్ దట్ ఈస్ పార్చ్యూన్ కాబట్టి అలా ఉండకూడదు శాస్త్రవిధి ముస్తృతి శాస్త్రవిధికి తిలోతకాలు ఇచ్చేసి విశృద్ధాన్ని విడిచిపెట్టడం కామకాపక ఇంకా కడుపుకుండా కోరికలే ఆ కోరికల చేత ప్రేరితులై ఏదో ఒకటి చేస్తూ ఉంటే అటువంటి వాడు సహా సిద్ధిం నా అవాప్ వాడు ఏ కోరికతో కర్మలు చేసుకున్నాడు ఆ కోరిక సిద్ధించదు ఆ కర్మ విఫలమైపోతుంది తప్పుగా చేసిన కర్మ దాని వలన సత్ప్రయోజనము కలుగకపోగా అంటే శుద్ధి లభించకపోగా సుఖము ఉన్న సుఖము ఊడిపోతుంది ఉన్న సుఖం ఎందుకంటే వీటి జనసన్స్ పడిపోతాడు అంధవిశ్వాసాలని డెవలప్ చేస్తూ తప్పు నమ్మకాలని పెట్టుకుంటాడు పెట్టుకుని బ్రతుకంతా కూడా ఈ అంధవిశ్వాసముల చేత రేటు టుడే ధనుషంలో బ్రతుకుతాడు శ్రీడమ్ అన్నది ఎదగడం సుఖం అనేది ఎరుగడం నా పరామం చెప్పింది మోక్షం మాట వేరే చెప్పాలండి ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా ఉట్టి ఉట్టి కొంచెం ఎత్తుగా ఉంటుంది దాన్ని అందుకోవడం చేత కాదు అమ్మకి కొంచెం పొట్టి దాన్ని అందుకోలేదు కానీ స్వర్గానికి అందేసుకుంటానంట అని సానుక నేను ఎవరినో ఉంటుందని అనుకున్నాను సాను కనుక అది శాస్త్ర విధి ముఖ్యము నేను ఈ విషయం ఓసారి మనవ చేస్తాను మళ్ళీ ఇంకొకసారి మీకు గుర్తు చేస్తాను ఇప్పుడు కర్మ చేస్తారు వైదిక కర్మలు ఉంటాయి చూసారా ఏదో నిప్పులు వేల్చి అగ్ని మంత్రంతో ఆహుతిని దాంట్లో వేస్తారు ఏదో నెయ్యో లేకపోతే పెరుగు అన్నామో ఏదో వేస్తారు దాంట్లో అది కాలి బూడిదవుతుంది మంత్రం చెప్పిన మంత్రం గాలిలో కలిసిపోతుంది నేను ఎంత బాగా మంత్రం చెప్పినా అది ఎలా గాలిలో కలిసిపోతుంది నిపుల్లో వేస్తున్నటువంటి హరిస్తూ పురోడాశం కానీ రాజ్యం కానీ అది కాలి బూడిద అవుతుంది ఆ తర్వాత నిపులు ఆరిపోతాయి అక్కడ బూడిది మీరు ఉంటుంది నీ దాటి మీరు వెళ్ళిపోతారు ఇప్పుడు ఈ కర్మ కాబట్టి ఆ కర్మ ఏమైంది అది నశించిపోయింది ఏమీ మిగల్లేదు అలా చేస్తుండగానే నశించిపోయింది అటువంటి చేస్తుండగానే నశించిపోయినటువంటి కర్మ మీకు భవిష్యత్ కాలంలో భవిష్యత్తులో మీకు ఫలాన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఫలానా ఫలాన్ని ఇవ్వాలి జ్యోతిష్మం అనే యజ్ఞాన్ని చేస్తే స్వర్గము అనే ఫలం లభించాలి ఈ కర్మకి ఆ ఫలానికి మధ్యన ఏమిటి సంబంధం ఎవరు పెట్టేది ఈ సంబంధాన్ని తర్వాత ఈ కర్మ ఇలా ఆ ఫలం అలా వస్తుంది అని మీకు ప్రత్యక్షంగా నిదర్శనం ఏమున్నది ఏమీ అంత కేవలము శాస్త్రం చెప్పిందనేటువంటి ప్రేమ తప్ప శాస్త్రము ఉందని ప్రేమ తప్ప ఇంకా వేరే నిదర్శనం అనేది ఏది లేదు అదే ప్రత్యక్ష నిదర్శనము కలిగిన శాస్త్రాలు ఉంటాయి ఇప్పుడు వ్యాకరణ శాస్త్రం చదువుకున్నారనుకోండి మీ భాష శుద్ధం అవుతుంది చక్కటి భాషను మాట్లాడగలుగుతారు ఇప్పుడు లోకంలో జనులు మీ పాండిత్యాన్ని ప్రశంసిస్తారు వ్యాకరణ విద్వాంసులుగా లోకంలో ప్రతిష్టని పొందుతారు కాబట్టి ఆ అధ్యయనానికి ఫలం కనపడుతూ ఉంటుంది ఫలం అదే మంచి స్కిల్ ఓ డాక్టర్గా ట్రైనింగ్ అయ్యారనుకోండి మంచి మంచి వైద్యాలు చేసి మీకు ధనాన్ని సంపాదిస్తారు మీరు పైకి వస్తారు సమాజానికి మీ వల్ల సేవ జరుగుతూ ఉంటుంది దృష్టఫలంగా ఉంటుంది ఇక్కడ ఈ వైదిక కర్మకి లభించే ఫలానికి మధ్యలో సంబంధాన్ని ఏ రకంగానూ మీరు నిదర్శన రూపంగా చెప్పడానికి వీలు లేని పరిస్థితి ఇక్కడ కేవలము శాస్త్రమును విశ్వసించటం తప్ప వేరే గతి లేదు అటువంటిప్పుడు ఆ కారణంగా అంటే ఈ కర్మకి ఆ ఫలానికి ఉండే సంబంధము అదృష్టము కనుక లేదా ఫలం వచ్చాక ఏ కర్మ వలన ఆ ఫలము వచ్చిందో మీకు కనెక్షన్ కూడా తెలియదు కనుక దానికి సంబంధించి ఏ అంశము తెలియదు అటువంటి సందర్భంలో ఉన్న కర్మను మనం అనుష్ఠించే సందర్భంలో ఆ కారణంచేత ఏ కారణం చేతనైతే దానికి సంబంధించి ఏ అంశమైన మనకు ప్రత్యక్షముగా నిరూపణ అవటలేదు ఆ కారణము చేత శాస్త్రవిధి ఒక్కటియే దానికి గతి కర్మ జస్ట్ హ్యాంగ్స్ బై ద్రెడ్ ఆఫ్ శాస్త్రవిధి అంతకుముందు ఇంకా వేరే ఏమి లేదు దాన్ని స్వర్గం వస్తుంది హౌ దేర్ ఈజ్ నో హౌ బిస్తే దాట్ Because the vidhi of the shastra is like that. That is the only basis. There is no other basis. Okay? That being so, you are a basis for your bhagnan geshi pedite, your karma is a foundational type of thing. That's why you are a shastra vidhi, you are a chadakottabh. You are a dhopadipanuntaram, aivadhyam, ankhardam. ఏమంటే ధూపదీపాలు అయ్యాక నైవేద్యం ఎందుకు పోని ముందే నైవేద్యం పెట్టేయచ్చు కదా అంటే ఏమోనంటే మనకు అది తెలియదు అలా ఎందుకు వచ్చిందో మనకేమీ ఐడియా లేదు ఈ నైవేద్యం పెడుతున్నాం తప్ప ఏమీ నిదర్శనం లేదు ఇప్పుడు ఈ విధంగా ఈ ధూపదీపాలు నైవేద్యం పెడితే మనకేదో లాభం వస్తుందని చెప్పేసి అనుకుని చేయడమే తప్ప ప్రత్యక్ష నిదర్శనమేం లేదు అయితే మరి ఏం చేద్దామంటారు చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇంట్రెస్ట్ ఉంది శాస్త్రం ఏమని చెప్తుందంటే ధూపదీపానంతరం నైవేద్యం అని చెప్తా ఉంది అది కల్పంలో అలా ఉంది కాబట్టి ముందు ధూపం పెట్టండి తర్వాత దీపం పెట్టి అప్పుడు నైవేద్యం పెట్టండి లేదండి ముందు నైవేద్యం పెట్టేస్తాను నేను అలా చేయకూడదయా ఎందుకు చేయకూడదు శాస్త్రం చెప్పింది కనుక శాస్త్రం చెప్పిన మాట మేము ఎందుకు వినాలి ఇంకా అంతకంటే వేరే దానికి ఫౌండేషన్ లేదు కనుక అర్థమైందండి ఆ లాజిక అలాగే చేయాలి శాస్త్ర విధిని ఉల్లంఘించి మీరు కర్మ చేయకూడదు చేసి ప్రతి కర్మని శాస్త్రవిధి ప్రకారమే చేయాలి ఈ పాయింట్ని హైలైట్ చేసేటువంటి చిన్న కథ ఒకటి మత్స్యపురాణంలో కలదు అని నేను చెప్తాను మీరు ఆ కథ విని ఏదో కథ చెప్పాడని అనుకుంటే నేను నిరుత్సాహపడతా ఇంత కష్టపడి మీకు కథ చెప్పి మీరు ఆ కథలో ఉండే మెసేజ్ని కరెక్ట్గా పట్టుకుంటాము అని మీరు నాకు హామీ ఇస్తే ఆ కథ చెప్తారు శ్రాద్ధం చేసుకున్నాడు భీష్ముడు కొడుకు కదా ఎవరికి శంతను మహారాజుకి కొడుకు ఆయన ఈ కథలు మత్స్యపురాణంలో ఉంది మహాభారతంలో లేదు మత్స్యపురాణంలో ఉంది మీకు నేను సోర్స్ కూడా చెప్తున్నాను మత్స్యపురాణం అథెంటిక్ పురాణం నేను పురాణాల్లో అథెంటిక్ ఏది ఏది కాదు అని ఒకటి రెండు సార్లు ప్రస్తావించాను మత్స్యపురాణం అత్యంతక్ లింగ పురాణం మత్స్యపురాణం వారు అథెంటిక్ శివపురాణం ఈజ్ నాట్ అథెంటే సో లెగ్జాక్ట్ ఎర్ఫోర్ట్ దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ సోర్స్ బుక్ దాంట్లో మత్స్యపురాణంలో భీష్మ పితామహుడు శంతను మహారాజుకి శ్రాధం చేసుకున్నాడు గంగాతములు గంగా తీరముందు శ్రాద్ధం చేస్తున్నాడు ఆ శ్రాదంలో తత్వం ఏమన్నా ఉంటుందంటే పెండ ఉంటుంది మూడు పెండాలు ఉంటాయి మా పితామహ మాతామహ విష్ణేదేవ అనేదో ఉంటుంది శ్రాద్ధ కల్పం నాకేమీ నేనేమి సమర్థం నేనేమీ కాదు గుర్తి చూసింది విన్నదే సో ఆ శ్రాద్ధం చేసేప్పుడు ఆ పిండాన్ని పిండం దర్భేషు నిధాయ అని ఉంటుంది కల్పం అంటే విధంలో ఉంటుందంటే దర్భలయందు పిండమును పెట్టవలను ఆ దర్భలయందు పెట్టిన పిండమును పితృదేవతలు ఆర ఆరగిస్తారు కనుక ఆ పితృదేవతలకు బరిత అని పేరు రిహిష్వాప్తాహ బరిషు ఆప్తాహ అని ఆ పితృదేవతలకి పేరు ట్యాక్స్ కలెక్టర్స్ అని పేరు పెట్టినట్టుగా అంటే వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు అలాంటి జ్యూటీని బట్టి వచ్చిన పేరు అలాగే ఈ పితృదేవతలు బరిహిష్ బరిహిష్ అంటే దర్భలు దర్భల ఎందు పెట్టబడిన పెండమును స్వీకరిస్తారు అనే అభిప్రాయంతో వారికి బరిహిష్వాప్తాహ అని పేరు దర్భలు అలా వేస్తారు ప్రాచీనాగ్రాన్ దర్భాన్ నిధాయ గర్భ కొణలు తూర్పు వైపు ఉండాలి అలాగే ఇంకా మీరు దీంట్లో ప్రశ్న ఏమి లేదు కాబట్టి ఇప్పుడు గర్భ కొనలు పశ్చిమంలో పెడితే పెండం దాన్ని కూర్చోదా అని మీరు అనక్కడదు పెండం అప్పుడు కూడా కూర్చుంటుంది బట్ దట్ వే యూ ఫాలో ది ఆయన ప్రాచీనాంతరంలో అయిన దర్భాలను వేసాడు పురోహితుడు కల్పన చెప్తున్నాడు సో పెండం దర్భేశు నిధాయ ఆ పిండాన్ని తీసి మాతామహ ఆ పితామహ పితృ పితామహ ప్రపితామహ అని చెప్పి ఆ దర్భంలో పెట్టబోతుంటే శంతను మహారాజు కనపడ్డాడు ప్రత్యక్షమయ్యాడు కథ ప్రత్యక్షమయ్యి పిండం నా కోసమే కదా అని చేయి చెప్పాడు అంటే పిండాన్ని చేతిలోకి తీసుకోవడం ఎవరి కోసం పిండం ఉద్దేశించబడినదో ఆయన సాక్షాత్తుగా స్వర్గం నుంచి వచ్చి ఇక్కడ నిలబడి పెండాన్ని స్వీకరించుకున్నాడని అనుకోవాలి ఏదో సత్యనారాయణ స్వామికి ప్రసాదం వైద్యం పెడుతుంటే స్వామి వచ్చి నేను ముందు నిలబడ్డట్టు శంతన మహారాజు వచ్చి నిలబడ్డాడు నిలబడితే ఈయన పెండను చేతితో పట్టుకున్నాడు గర్భేశం నిధాయాన్ని కల్పన విన్నాడు శంతన మహారాజు చేయి చాచాడు చూశాడు ఇవ్వలేదు ఇవ్వలేదు చందన గర్భం మీద పెట్టాడు శంతనుడు అర్థమైందా మీద కాబట్టి అలాగే దెయ్యాలు దేవతను వచ్చేసి వస్తే మీరు వారు అలా కనబడిపోతే దానికి తగ్గట్టుగా మీరు క్రమాన్ని మార్చేయటం కూడా యుద్డ్ నాట్ ఎందుకంటే శ్రాద్ధ కర్మ శ్రాద్ధ కర్మను క్వశ్చన్ చేస్తారు చాలా మంది ఎవడే ఇక్కడ శ్రాద్ధం పెడితే అక్కడ కుటుంబ దేవతలకి అన్నిందని ఎవడు చెప్పాడు అనేదాన్ని కెనాట్ ప్రూవ్ ఇట్ శాస్త్రం చెప్పింది మీకు ఇష్టంటే చేయండి చేస్తే మటుకు శాస్త్ర విధిని విడిచిపెట్టి చేయడానికి చేయండి ఈ కథ మీకు అర్థమైందా వెరీ సిగ్నిఫికెంట్ స్టోరీ కాబట్టి గర్భల మీద పెండం పెట్టమన్నారు తప్ప ఆ తల్లిదండ్రులు స్వయంగా వచ్చేసినా కూడా చేతికి పెండమిచ్చేది చేతికి పెడ ఎప్పుడు ఇవ్వాలి జీవించి ఉన్నప్పుడు ఇవ్వాలి బతికి ఉన్నప్పుడు చేతికి పెండా ఇవ్వాలి నోట్లో పెట్టినా తప్పు లేదు పోయిన తర్వాత దర్భరమైన ప్రకారం అంతేగాని మన సెంటిమెంట్ కక్కడ అవకాశము లేదు ఎందుకంటే శ్రాద్ధ కర్మ శాస్త్ర విధి ప్రకారం చేయాలి తప్ప మీ సెంటిమెంట్ ప్రకారం చేయకూడదు మీరు సెంటిమెంట్ ప్రకారం చేయకూడదు ఇప్పుడు సజ్జనార్థం చేస్తున్నారనుకోండి పన్నెండున్నర అయిపోయిందండి ఇంకో కొన్ని నామాలు మేము చదువుతాం మాకు అవుతుంది అని అలాగా దాన్ని మిట్ట దాటించి అలా డిలే చేయకూడదు మేము మెటల్ భోజన సమయం మధ్యాహ్న భోజనం చేయాలనుకుంటున్నారా ఉపవాసం ఉండాలనుకుంటున్నారా కాదు మధ్యాహ్న భోజనం ఉన్నది మధ్యాహ్న భోజనము అంటే పన్నెండు దాటి చేయకూడదు పన్నెండు మధ్యాహ్నం అంటే అన్న అంటే పొగల యొక్క మధ్యభాగము పన్నెండు సూర్యుడు వచ్చాడు ఆయన ఇంకా కిందకి దిగడం ప్రారంభించిన తర్వాత మీకు ఇంకా అక్కడి మీకు వచ్చిన నామాలు మంత్రాలు అన్నీ వచ్చిన మంత్రాలన్నీ చెప్పాడు సందర్భం అది చూసిపోకుండా ఏదొస్తే అది చెప్పాడు పూర్వం ఎలా ఉండేదంటే వ్యాసం రాగి వీడికి ఆవు వ్యాసం వచ్చింది ఈ క్రింది వాటిలో ఒక విషయముపై వ్యాసము రాగి ఐదో తరగతులు కొబ్బరి చెట్టు ఆవు తర్వాత ఇంకొకటి అలా ఇస్తే వీడు ఆవు రాస్తాడు కానీ ఆవు ఆ మూడింట్లో ఆవు మీరు ఏం చేశాడు అంటే కొబ్బరి జట్టు రైడు మొదలు పెట్టాడు కొబ్బరి జట్టు ఆ కొన్న తోట ఎందుకు ఉన్నాను ఆ తోటలో గడ్డి మొదలుతున్నాను ఆవు ఆ గడ్డిని ఆవు గురించి ఏది చెప్పినా ఆవులో వచ్చేస్తుంది విమానం గురించి రాయబడ్డారు విమానము విమానంలో ఎగురుతున్నప్పుడు కిటికీలు వచ్చి చూసినట్లయితే కింద వెళ్తున్నా ఆవులు కనపూడదు ఆవు పాలన ఇచ్చురాడు వాళ్ళు ఆవు రాచేస్తున్నాడు ఆ రకంగా అన్నిటికీ ఒకటే పద్ధతి అన్నిటికీ ఒకటే మంత్రం వచ్చిన మంత్రాలన్నీ చెప్పేస్తూ ఉండడం కొంచెం ఆలుష్యమైన పర్వాలేదు బాగా గట్టిగా చేసాం పూజ అనే సంతృప్తి ఈయనకి బాగా జయించామనే సంతృప్తి పురోహితుడికి అలాగే ఉండకూడదు మీరు వ్రతం చేస్తే పన్నెండేట్లకు అయిపోవాలి అయిపోయి మరి కొత్తగా మిమ్మల్ని వ్రతం ఎప్పుడు చేస్తారు బాగా అవకాశమైన పదింటికి మొదలు పెట్టకూడదు వ్రతం ఎప్పుడు చేయాలి సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్యోదయ సమయంలో సంధ్యావందనం పూర్తి చేసి అర్ధ ప్రధానం ఇచ్చేసి వ్రతం చేయాలి వ్రతం చేసే మీకు సమయం సందర్భంగా పదిన్నరకి సవకాశంగా మీ వ్యవహారాలన్నీ పూర్తి చేసుకుని పదార్పణలన్నీ పూర్తి చేసుకుని వచ్చి ఒకటడుకుంటూ ఒకటి వ్రతం చేస్తారు అని అలా పన్నెండున్నరైనా ఒంటికింటైనా వ్రతం చేసుకునే ఉంటారు పురోహితుడి గారు ఆలస్యంగా వచ్చారు ఆయన ఎందుకు ఆలస్యంగా వచ్చారంటే ఆయనకి ఇంకో రెండు చేత ఆలస్యంగా వచ్చారు ఏమన్నా మాట అలాగే అయితే హడావిడి హడావిడి హడావిడిగా కమర్షియలైజ్ చేసి ప్రాసెస్ మొత్తం ప్రాసెస్ అంతా కమర్షియలైజ్ చేసేసి దాన్ని మన సంసార జీవనంలోకి మన మన అలవాట్లతోటి మన బ్రేక్ఫాస్ట్ మన ఆఫీసు మన లంచ్ పురోహితుడి గారికి లక్ష పండుగ మోటార్ సైకిల్ వీటిని చెట్టు హడావిడిగా వెళ్ళిపోతూ ఉండడం మనం కార్యకేసి ఆఫీస్కి వెళ్ళిపోయి హడావిడిలో మనం ఉంటాం సంసారంలోకి చొప్పించి ఒక వ్రతానం ఒక పూజను విధి ఏమీ లేకుండా చేసేస్తూ ఉండడం అన్నది సరికాదు తర్వాత కొన్ని పూజాధికము కేవలము అంధవిశ్వాసముల నుండి నిర్మాణం అవుతాయి హనుమంతుడికి బేడీలు వేయడం అది అంధవిశ్వాసం అనేది వచ్చింది హనుమంతుడికి బేడీలు వేయడం ఏంటి బంగారం బేడీలు వేయడం వెండి బేడీలు వేయడం ఇవన్నీ అచ్చడి బేడీలు అంటే షాక్స్ చేతులకి సంఖ్య ఇలాంటివి ఎగు వెదు వేషాలు కూడా తర్వాత హనుమంతుణ్ణి ఒంటి మీద విరేగించడం శివుణ్ణి ఏనుగు మీద ఉరేగించడం వీళ్ళు పెట్టుకున్నవి ఇవన్నీ ఆ ఏనుగును పూరుస్తూ ఉండడం లేకపోతే ఇంకోటి ఏముళ్ళు గుర్రం మీద విరేగించడం ఆ గుర్రాన్ని మొత్తుతో ఉండడం ఇలాంటి వేషాలు శాస్త్రవిధితో సంబంధం లేకుండా కేవలము అజ్ఞానం వల్ల పుట్టింది కష్టం అలా చేస్తూ వస్తున్నారు కాబట్టి చేయడం అలా చేస్తూ ఉండడం ఆవుని శివుడికి సమర్పించారనుకోడు ఆవుని శివుడికి సమర్పించడం ఏం చేసుకుంటాడు శివుడు ఎలా సమర్పిస్తాడు ఆ తీసుకెళ్లి శివాలయంలో వదిలేస్తా వస్తారు అంతే కదా మీరు ఆ శివాలయం వాళ్ళు దాన్ని వాళ్ళు ఏం చేసుకుంటారు ఇలాంటి పిచ్చి ఇంకో ఇద్దరు ముగ్గురు చేస్తారనుకోండి నాలుగు ఆవులు కూడా ఉంటారు ఇక్కడ ఈ నాలుగు ఆవులను ఎవడు మేపుతాడు వాళ్ళు వేలం వేస్తారు వాళ్ళు దాన్ని ఆక్షన్ చేస్తారు ఆక్షణలో కొనుక్కున్నవాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు తెలిసినా తెలియనట్టుగా ఊరుకుంటాడు మాకేం తెలుసునండి మేము ఆ క్షణం వేసాము ఆ డబ్బులేమో దేవాలయనేమో జమ కట్టేశాము మా పని అయిపోయింది దేవుడు సొమ్ము దేవుడు దేవుడు కొమ్ము దేవుడు సొమ్మంటూ వీళ్ళు చేసే వేషాలు ఇన్ని అన్ని కావు సో దేవుడు సొమ్మని ఆ డబ్బులు తీసుకుంటే దేవాలను జమ కట్టేసాం ఆవు కొనుక్కున్నవాడు పట్టుకుపోయాడు ఆ తర్వాత ఆవు ఏమైంది ఎక్కడికి వెళ్ళింది అది సో పెద్ద పెద్ద పశువులను మతం పేటతో బలిని ఇచ్చుకను ఈ రోజు నుంచి భారత ప్రభుత్వం నిషేధించింది మీరు గమనించరో లేదా పెద్ద పెద్ద పశువులకి నిషేధం వచ్చింది చిన్నవాటిని బలి వత్సాహం ఏదైనా నడగద్దు ఇవ్వకూడదు ఇంకా నిషేధం రాలేదు స్లోగా చేసుకొస్తున్నారు దీనికే దెబ్బలాట పెద్ద పశువులకి సంపటానికి వీడలేదు భారత ప్రభుత్వం నిషేధించేసింది నిషేధం మొదలైంది ఇది ఆచరణలో వచ్చేపటికి జనాలకు అది మురండించి వీళ్ళు అది ఇక్కడ లా ఫాలో ఎవరు లా ఫాలో కారు ఇండియన్ సొసైటీ ఫండమెంటల్లీ అన్లాఫుల్ సొసైటీ అండ్ కరప్ట్ సొసైటీ వైలేట్ చేయటమే ఎందుకు రెడ్ లైట్ ఉందనుకోండి ఎంతమంది ఆగుతారు ఎంతమంది ఆగుతారు అని పాయింట్ ఎంతమంది వైలేట్ చేస్తారు రెడ్ లైట్ వచ్చిన చోటల్లా ఐదారు వైలేట్ చేస్తూ ఉంటారు చూసారు తర్వాత నిన్న తేజస్ ఎక్స్ప్రెస్ లో ఉన్న హెడ్ ఫోన్స్ అన్ని పట్టుకుంటారు ఆ తేజస్ ఎక్స్ప్రెస్ టీవీలు పెడితే వాటిని అవన్నీ పగలగొట్టయి ఇటు వీళ్ళకి వీళ్ళ అర్హులు కాదు వీళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం కూడా వీళ్ళకి మన గౌతమ ఎక్స్ప్రెస్ టు గోదావరి ఎక్స్ప్రెస్ భోగీలు వీళ్ళ ముఖాలకి ఇవ్వే తప్ప గొప్ప భోగీలు వెళ్ళదు వీళ్ళ అర్హత లేదు వీళ్ళకన్న లెవెల్లో మనం బిహేవ్ చేస్తూ ఉంటాం సొసైటీ ఇస్ లైక్ కాబట్టి శాస్త్ర విధి పశువులను బలి దేవుడికి పశువులను బలి ఇచ్చుట అధర్మము పతంజలి మహర్షి యోగదర్శనంలో ధర్మం పేరుతో జరిగే అధర్మానికి దృష్టాంతంగా చెప్పారు ధర్మం పేరు చేసేది అధర్మం కాబట్టి శాస్త్ర విధిని తప్పుగా తెలుసుకోవటము అంధవిశ్వాసములను ఫాలో కావటము మూర్ఖులైన జనులు బోధించేటువంటి విషయములను ఈశ్వరారాధన పేరుతో అవలంబించటము ఇదంతా కూడా ఒక పెద్ద అజ్ఞానం యొక్క విలాస్టు సత్వం ఒకటి కాదు ఇంతకంటే పరుషమైన పదకాలను నేను ఎక్కడి నుంచి పట్టుకురాగలను బాగుండదు అంతకంటే పరుషం సంస్కృత భాషలో పెట్టేశాను దాన్ని సంస్కృత ప్రధానమైన భాషలో చెప్పాను ఇంకా కాబట్టి ఎవళ్ళైతే వాళ్ళు ఇచ్చ వచ్చిన రీతిన కామకాల ఇచ్చ వచ్చిన రీతి ఎవళ్ళైతే ఈ కర్మలను అనుష్ఠిస్తూ ఉంటారో వాళ్ళు ఆ కర్మల యొక్క సిద్ధిని పొందే ప్రసక్తి లేకపోగా ఇహలోక జీవితంలో వాళ్ళకి సుఖం ఉండదు తప్పు పనులు చేస్తుంటే సుఖాకలించి వస్తుంది పరలోక జీవితము కూడా చెడిపోతుంది మోక్షం అనేటువంటిది వారి దరిదాపులకి కూడా వచ్చే ప్రసక్తి లేదు భాషదారులు ఏమంటారు చూద్దాము యశ్ శాస్త్ర విధి కర్తవ్యాకర్తవ్య జ్ఞాన కారణం విధి ప్రతిషేధాఖ్యం ఉత్సృదు విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేసాడంటే దాన్ని పట్టుకోలేదని అర్థం చదువుకోకపోయినా విడిచిపెట్టేసినట్టే అయోగ్యములైనవి పట్టుకున్నా దేవు విడిచిపెట్టేసినట్టే శాస్త్రవిధిని విడిచిపెట్టేశాడు శాస్త్రవిధి అంటే దానికి ఇంకో పేరు విధి ప్రతిషేధ దానికే విధి ప్రతిషేధములు అని దానికే పేరు డూస్ మీరు ట్యాక్స్ లా కావాలనుకోండి మీకు నచ్చినట్టుగా మీ అమ్మమ్మ గారు చెప్పినట్టుగాను లేకపోతే బామ్మ గారు చెప్పినట్టుగాను టాక్స్లా ట్యాక్స్ కడతారా లేకపోతే ట్యాక్స్ లా ప్రకారం కడతారా లా ప్రకారం ఇలాగ ట్యాక్స్ కట్టాలి ఇలా కట్టకూడదు అనే ఉంటుంది ప్రతిషేధము కూడా ఉంటుంది ఆ విధి ప్రతిషేధములనే ట్యాక్స్ లాస్ ఉంటారు అలాగే కర్మకాండకి సంబంధించి ఉపా ఉపాసనలు వ్రతములు వీటికి సంబంధించి లాభము విధి ప్రతిషేధములు ఉంటాయి వాటిల్లో ఏం చెప్తారంటే ఏది చేయవచ్చును ఏది చేయకూడదు అనే జ్ఞానాన్ని మనకి ఆ శాస్త్రం ఇస్తూ ఉంటుంది కర్తవ్య అకర్తవ్య జ్ఞాన కారణం ఇక జ్ఞానం లభించేటువంటి సోర్స్ ఏమిటంటే ఆ విధి రూపంగా ఉండే శాస్త్రము సో అటువంటి శాస్త్రమును గాలికి విడిచిపెట్టి విస్తృత్య దాన్ని గురించి పట్టించుకోవడం అనేసి ఎవేవో చేస్తూ ఉండడం ఎవేవో కర్మల్ని కల్పించి చేస్తూ ఉండడం ఒక ఆయన గీతా హోమం చేశాడో సార్ గీతా హోమం అనేది అది అది శాస్త్రం ఏమి లేదా గీతా హోమం అంటే ఏం చేస్తారు గీత శ్లోకం చదవడం స్వాహాన్న హోమం చేయడం సో అసోజ్యానం సో చేసుకోండి ప్రజ్ఞావాదం భాషస్తే ూనూ నానోచి పండితహ అలాంటి పిచ్చి వేషాలు అయిపోతాయి హోమం చేయదలుచుకుంటే ఏ రకంగా హోమం చేయాలి అదంతా కూడా శాస్త్ర విధి ఉంటుంది చతుర్ద్రీయం అనే విధి ఉన్నది చతుర్ద్రీయ హోమము చేయగలదు కానీ ఎలా చేస్తారంటే రుద్రాధ్యాయంలో జోడించి చేస్తారు నమస్తే రుద్రమలో తో నమస్తే అస్ధన్వనే బాహుభ్యా అని హోమం చేస్తారు తర్వాత మళ్ళీ ఇంకో రెండు వాక్యం అలా పోతూ ఉంటుంది రుక్కులు అది రుక్కులు తర్వాత యజుర్మంత్రాలు వస్తాయి నమో హిరణ్య బాహవే సేనాన్యే ది పతవే నమ స్వాహ ఉభయతో నమస్కారం అలా హోమంతో అలాగే తర్వాత ఏక నమస్కారాలు వస్తాయి నమో భవాయ రుద్రాయ స్వాహ అని హోమో ఒకే నమస్కారం ఉంటుంది అలాగా తనకు ఒక పద్ధతి ఉంది శాస్త్రీయమైన విధి విధానము తనకు ఆ విధంగా హోమం చేయాలి అంతేగాని అది ఎవరో చేసుకుంటే చూసి నాకు భగవద్గీత వచ్చింది కాబట్టి నేను భగవద్గీతకి చేస్తానని అలా తిరిగి బియ్యానికి ఒకే మంత్రం పెట్టి అలాగే భగవద్గీతకి చెప్పి చేసి ఇప్పుడు అలాంటి శాస్త్రమైనది మీరేమో భగవద్గీత లేని భగవద్గీత చేస్తానంటే ఇంకోడెవడో ఏదో కథల పుస్తకం రాసుకుని పెట్టుకుంటాడు దానికి చేస్తానంటాడు వ్యాఘ్రశర్మ వృత్తాంతం హోమం చేస్తాను అక్కడ వ్యాఘ్రశర్మ వృత్తాంతం హోమం చేస్తావు ఒక గ్రామంలో వ్యాఘ్రశర్మ ఉండే ముస్లాహ ఏంటది పిచ్చి కుదిరింది తనకి లోకలు చుట్టం అన్నట్లు లేదు ఇలాంటి వేషాలు వేయకూడదండి ఇవన్నీ నేను చెప్పే దృష్టాంతాలన్నీ లోకంలో చూసి చెప్తున్నాను లోకంలో బాగా వేతిరేగిపోతున్న దృష్టాంతాలను చూసి చెప్తున్నాను కాబట్టి శాస్త్రవిధి లేకుండా చేయకూడదు నోర్మూల్స్ కూర్చోవచ్చు చక్కడి గాయత్రి ఉండటం సూర్యుడికి అధ్యాన్ని ఇచ్చి జపం చేసుకుంటూ కూర్చోవచ్చు ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద హోమాలు అన్నీ ఎవడు చేయమన్నాడు ఆయన గాయత్రి హోమం గీతా హోమం చేసి భోజనాలు పెట్టకుండా పంపించాడు భోజనాలు వాళ్ళ ఇంటికి చేయమండి చేయమని పన్నెండున్నర దాకా హోమం చేసి ఎవరి భోజనాలు వాళ్ళే చేసుకోండి ఇక్కడ భోజనాలు లేవని చెప్పి అలా చేయొచ్చండి పన్నెండున్నర ఎండలో పడి ఎక్కడికి పోతారు అప్పుడు చుట్టుపక్కల హోటల్స్తో ఎక్కడికి పోయి రెండు మెతుకులు ఇది ఎక్కడ గీతాహోమం ఉందా బాబు అని నాకు ఇన్విటేషను నేను వినలేదు నేను తెలివైన వాడిని నేను గీతా హోమానికి నేను ఇక్కడ వస్తాను భగవద్గీత నా ఉద్దేశంలో అది కర్మశాస్త్ర కర్మకాండకి చెందిన గ్రంథం కాదు కాబట్టి ఇదో ఇలాంటి అశాస్త్రీయములైనటువంటి కర్మలను జనాలు చేయిస్తూ ఉంటారు నిప్పుల్లో తొక్కడం నిపులు తొక్కడం శివరాత్రి నా అది అశాస్త్రీయం వీళ్ళు నిపులు కాగిట్లో ఎంత కాలకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు ఈ వేల ముఖాలు ఉంటారు ఈ అమాయకులు వేళ్ల కాళ్ళు కాలు నీళ్లు కాళ్ళు కాల్చుకుంటారు తప్ప అసలు ఆయన ఏం కాళ్ళు కాల్చుకోవడం ఆయన కావలసిన అభయాన్ని ఉంటాడు సో నిప్పులు తొక్కడం అశాస్త్రీయం చాలా సంక్రాంతికి కోడి పంద్యాలు అశాస్త్రీయం జల్లికట్టు అశాస్త్రీయం అలా అత్యంత క్రూరమైన పాపాతి పాప కర్మలు ఇవన్నీ కూడా దేవుడి పేరుతో చేసిస్తూ ఉంటారు అసలు చాలా చాలా